సుతం విశ్వప్రభ నా దైవానికి దినం ప్రభ దిన కాచి కాపాడి విజయం ఇచ్చిన ఉందాలి విశ్వప్రభ ఈ జ్ఞాపకం చేసుకోండి పరశున దేవ ఇజ్రా దైవానికి శుతం విశ్వప్రభ బహుస్మీప ఉంది యశ్వ్రభ మేము సిద్ధపడాలా ఇతరులకు సిద్ధపాటు చేయాలా సేవ చేయాలా మళ్ళీ విగ్రహం నుండి చూపించండి ఒప్పుకొని కనుకరం పొందాలా గడిచిపెట్టాలా నా దైవానికి శుతం వాక్యం తర మాట్లాడి వాక్యం మాగు జీవించాలా మన ఇంకా వేస్ట్ ధర ఉంటే చూపించి దాన్ని విడిచిపెట్టి వాచ్ నానపడే సాధించి నేస్తున్న ప్రస్తుతం ఆమెన్స్ ఆమె ప్రైజ్ థ్యాంక్ యూ అన్నాస్ట్యూర్ బర్డన్స్ ఆన్ టూ జీజస్ ఫరిస్ Fenty cares for you Higher higher higher Higher higher higher Higher higher higher Lift Jesus higher Lower lower lower Lower lower lower lower lower, lower. Stand set and lower! Cast your burdens onto Jesus For He cares for you Cast your burdens onto Jesus for kes for you i repent <laughs> me praise lord ah uh, praise lord praise lord thing praise uh, lord emi unna lekunna evaru naaku lekunna emi unna lekunna evaru naaku lekunna yesu nandi anandinthanu యేసయ్యనే ఆరాధిస్తును దేసనందే ఆనందిస్తును యేసయ్యనే ఆరాధిస్తును ఆనందిస్తును ఆరాధిస్తును ఆనందిస్తును రాధంతును విసునంద ఆనందితును ఏ సయ్యనే ఆరాధితును ఏ సునందే ఆనందితును ఏ సయ్యనే ఆరాధితును పశువులు లేకున్నాను మందలు గొర్రెలు లేకున్నాను శాలలో పశువులు లేకున్నాను నాకు లేకున్నా కష్టకాల మందైనా నాకు లేకున్నా కష్టకాలమందైనా ఏసునందే ఆనందితును ఏసయనే ఆరాధింతును ఏసునందే ఆనందితును ఏ సయ్యనే ఆరాధింతును ఫలించకున్నను అంజురపు చెట్లు కూయకున్నను ద్రాక్ష చెట్లు ఫలించకున్నాను అంజురపు చెట్లు కూయకున్నాను ఏమి నాకు లేకున్నా నష్ట సమయమందైనా ఏమి నాకు లేకున్నా నష్ట సమయమందైనా సందే ఆనంది తను ఏ సయ్యనే ఆరాధి తను ఏ నందే ఆనంది తను ఏ సయ్యనే araadintu <laughs> <laughs> no esu <laughs> nande aanandin tu no esaiyane araadintu no esu nande aanandin tu no esaiyane araadintu no haleluya సభదం పరిశుద్ధి మహోద్రీవంతేషయానికి వందన జరుగుతండి గొప్ప దేవుడు మంచి దేవుడు విషయానికి వందనాన్ని అయినా రాత్రికాల సమయంలో మీరేం మాట్లాడాలనుకుంటారో మీరు మాట్లాడిన జరుగుతండి గృపకల తాన్ని కనకరంగళ తాండినైనా ఏ ముఖ్యంగా మాట్లాడి మాట్లాడిన జరుగుతుంది దర్శించడం అయినా మాటలు గొప్ప మాటలని జరుగుతుంది అయ్యా మమ్మల్ని ఉత్తేజపరిచే మాటలను జరుగుతుంది ఏమా తప్పులను సరిదిద్దే మాటలను జరుగుతుంది అయా మేము వెనుకబడ్డప్పుడు అయా నడిపించే మాటలు జరుగుతుంది ఇక కృంగిన వేళలో అయా నలిగిన వేళలో అయ్యా లేవనైతే మాటలు జరుగుతాండి అయా నిశ్చితానుసారంగా మమ్మల్ని సరి సరి జరుగుతుంది కృప చూపించండి కనకరం చూపించండి ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నీకు వందనా తెలిసిన తగ్గుతుంది అవి రక్షణ లెక్క నశించిపోయిన వారు ఎంతో మందిని జరుగుతుంది మాకు ఇచ్చిన బట్టి నీకు వందనాలు జరుగుతుంది అయా మేము దుర్వినియోగం తీసుకోవడానికి జరుగుతుంది ఆ రక్షణ జరుగుతుంది అయ్యా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరున తాకని తగ్గతుంది ఆశ్రదించి ముట్టి కనకరించండి అయినా అయ్యా ప్రతి ఒక్క బిడ్డ అయ్యా వాక్య శ్రద్ధగా నిశ్చితానుసారంగా ఉండడానికి కృపా కనకరణండి అయినా ప్రతి ఒక్క హృదయంలో అయా నాటడి ఫలించి అభివృద్ధి పొందడాన్ని కృపాకనక రెండు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ వాక్యం చూసుకున్నా అపోస్తల కార్యములు అపోస్తల కార్యములు ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చిన పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది చావుతుంది అపోస్తల కార్యం ఇరవై అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పౌలు రాస్తున్నాడు అతడు మీ నుండి ఎఫేసునకు వర్తమానం పంపి సంగపు పెద్దలను పిలిపించాను ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు పౌలు మిలేతు నుండి ఎఫేసునకు వర్తమానం పంపి సంగపు పెద్దలను పిలిపించను ఏం చేసిండట సంగపు పెద్దాలని ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో సేవల ముందర నడిపించే వాళ్ళు ఎవరినైతే వాళ్ళని పిలిచిండట పౌలు పిలిచిండు వారు తన యుద్ధకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా నేను ఆసియాలో కాలిపెట్టిన దినం నుండి ఎల్ల కాలం మీ మధ్య ఎలాగ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు హూడండి పౌలు తన గురించి తన సాక్ష్యం అతను చెప్తలేడు కానీ ఏమంటున్నాడంటే ఆయన ఆసియాలో కాలు పెట్టింది మొదలు ఆ దినం నుంచి ఆయన ఎవరినైతే పెద్దని విలిపించి ఆ సందర్భాన్ని చెప్తున్నాడు అప్పటి సమయం వరకు ఎల్ల మీ మధ్య ఎలాగ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఇలాగున ప్రభువును సేవించు మీకే తెలియను హరళూయ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సందర్భం ఇక్కడ ఈరోజు వాక్యము దేవుడు మాట్లాడాలనుకుంటుంది పావులు కన్నీటి ప్రార్థన ఎట్లా చేసేండు సంఘాన్ని ఎట్లా నడిపించాడు సంఘాన్ని ఎట్లా కట్టేండు హరళూయ ఇక్కడ సంఘాన్ని ఏ విధంగా నడిపించేండు ఆయన ఏ ఏది మాదిరిగా తీసుకొని ముందర నడిపించుడు అనేది మనం ఇక్కడ నేర్చుకుందాం ఇది ఎట్లా సంఘంలో ముందర నడిపించబడాలా సంఘాన్ని ఎట్లా కట్టాలా ఎట్లా ముందర నడిపించబడాలా సేవ ఎట్లా విస్తరించాలా ఆయనను మాదిరిగా తీసుకొని మనం కూడా మన జీవితంలో ముందర నడుచుదాం ఇక్కడ చూడండి ఏమంటా ఉన్నాడు ఆయన సాక్ష్యం చెప్పుకుంటూ ఏమంటుండంటే నేను మంచోడిని అని ఎక్కడ అక్కడ సందర్భాన్ని వాడుతలేడు నేను చాలా సేవ చేసినా ఎక్కడ ఆయన చెప్పుకుంటలేడు నేను ఏం చేసినో మీరే సాక్ష్యం చెప్పాలి అని చెప్పేసి అంటా ఉన్నాడు హలోయ చూడండి సాక్ష్యం ఎవరు చెప్పాలంట అక్కడున్న ఆ ప్రజలు ఆసియాలో ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద మనుషులు అక్కడున్న వాళ్ళందరూ సాక్ష్యం చెప్పాలని చెప్పేసి అంటా ఉన్నాడు ఎవరి గురించి సాక్ష్యం చెప్పాలా పౌల గురించి ఆయన చేసిన ప్రతి పనిని గురించి సాక్ష్యం పొందుకోవాలని ఆయన చెప్తా ఉన్నాడు కానీ సాక్ష్యం ఎట్లా ఆయన చెప్తాడు నేను మంచోన్ని నేను బాగా సేవ చేసినాను అక్కడ పోయినా ఇక్కడ పోయినా ఇది చేసినా అది చేసినా ఇవన్నీ ఆయన చెప్తున్నాడు కానీ ఆయన ఏ విధి ఏ ఏ రీతిగా ఆయన మీకే తెలుసు మీరే చెప్పగలరు నేను ఎలాంటి గుణంతో ఉన్నా కరెక్ట్గా ఉన్నానా చెడ్డ గున్నా మంచిగా ఉన్నానా ఏ విధంగా ఉన్నా మీరే సాక్ష్యం చెప్పండి అని చెప్పేసి చెప్పుకుంటా చెప్పుకుంటా వస్తా ఉన్నాడు పంతొమ్మిదవ వచ్చినప్పుడు ఏమంటున్నాంటే యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కలూయ యూదుల కుట్రల వలన ఏం సంభవించినాయి శోధనలు సంభవించినాయి ఎవరికి సంభవించినాయి అపోసిడ్ అయిన పౌలకు సంబంధించినాయి పౌలు ఎక్కడ కూడా తన కుటుంబం కోసం క్షమపడలే పౌలు ఎక్కడ కూడా ఆయన భార్యను పిల్లల కోసం క్షమపడలేదు ఎందుకంటే ఆయన పెళ్ళే చేసుకోలేదు ఫస్ట్ నా తల్లి కోసం నా తండ్రి కోసం అని చెప్పేసి ఆయన ఎక్కడ క్షమపడలే లేకుంటే లోక సంబంధంగా ఏదైతే క్రమలు మనకు వస్తా ఉన్నాయో దానికోసం ఆయన క్షమపడతలేడంట దేనికోసం క్షమపడుతుడు ఆయన దేవుని రాజ్యం కట్టడానికి శోధనలు పడతా ఉన్నాడంట ఈ శోధనలు పడుకుంటా ఎట్లాంటి శోధనలు వస్తున్నాయంట ఎట్లా ఎట్లా సంభవిస్తున్నాయి అంటే కుట్రల వలన సంభవిస్తా ఉన్నాయంట ఎవరికి సంభవిస్తున్నాయి పౌలకు సంభవిస్తున్నాయి ఈ శోధనలు ఆయన జీవితంలో బ్రతకడానికి కాదు కానీ దేవుని శువార్త ప్రకటించేటప్పుడు వచ్చినాయంట ఎట్లా కుట్రల వల్ల వచ్చినాయి పంతొమ్మిది వచనంలో కన్నీళ్లు విడిచు పూర్ణమైన వినయభావంతో నేను ఇలాగునా ప్రభువును సేవించు మీకే తెలియను ఏం చేస్తున్నాంట శోధనలు సంభవించినాయి అని అక్కడైనా ఆగిపోలేదు శోధనలు సంభవించినాయి కదా అని చెప్పేసి నాకు ఇంకా నువ్వు చేస్తలేవు దేవా అని చెప్పేసి వదిలిపెడతాడంట అలియా ఇక్కడ గమనించండి పౌలు ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంది అంటే కన్నీళ్లు విడిచుచు ఏం చేస్తా ఉన్నాడంట అపోసిడ్ అయిన పౌలు సంఘాన్ని కట్టుకుంటా టీయర్స్ ఆఫ్ పౌల్ పౌలు యొక్క కన్నీటి ప్రాధనలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకుంటా ఉన్నాం ఇక్కడేమంటుందంటే కన్నీళ్లు విడుచుచు ఏం చేస్తా ఉన్నాడు ప్రాదంలో కన్నీళ్లు విడుస్తున్నాడు దేనికోసం కన్నీళ్లు విడుస్తుండు తన భార్య కోసం కన్నీళ్లు విడుస్తులేడు ఎందుకంటే ఆయనకు భార్యను లేదు పిల్లల కోసం కన్నీళ్లు విడుస్తులేడు ఎందుకంటే ఆయన పిల్లలేరు లేదంటే వాళ్ళ తల్లిదండ్రుల కోసం కన్నీళ్లు విడిస్తలేడు ఎందుకంటే తల్లిదండ్రులను అందరినీ వచ్చేసిండు ఎవరి కోసం వచ్చిండు ఏస్తు కోసం వచ్చిండు ఈయన క్షమలు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి మనుషుల దగ్గర నుంచి వస్తా ఉన్నాయి ఈ మనుషులు ఎవరు దేవునికి విరోధంగా ఉన్నవాళ్ళు దేవుణ్ణి వద్దనుకునే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంట ఏసు క్రీస్తుని ప్రకటిస్తుంటే పౌలు కూడా వద్దనుకుంటా ఉన్నారంట అలుయ్య వీళ్ళ కోసం ఈ పౌలు ఏం చేస్తా ఉన్నాడంట పగబడతలేడు వాళ్ళని తిడతలేడు ఏం చేస్తలేడు కానీ ఏం చేస్తున్నాడంట కన్నీళ్లు విడిచిచు పూర్ణమైన వినయభావంతో ఏం చేస్తా ఉన్నాడంట పూర్ణమైన వినయభావం వినయభావం అంటే తగ్గించుకొని నేను ఇలాగ నా ప్రభును సేవించు చుండినో మీకే తెలియను అంటే ఆయన ఏది మాదిరి చూపించాడో మీకు తెలుసు మీరు సాక్ష్యం చెప్పగలగరు ఎవరి గురించి సాక్ష్యం చెప్పమంటుండడు పౌలు గురించి మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు సాక్ష్యం నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఏ విధంగా జీవించినా ఏ విధంగా కష్టపడ్డ ఏ విధంగా ముందకు నడిపించబడ్డ తిండి లేక బట్టలు లేక ఏ విధంగా ఆయన బ్రతికి ప్రతి ఒక్కటి కూడా మీకే తెలుసు ఆసియాలో నేను ఎన్ని శోదనలు వచ్చినా కూడా కన్నీళ్లు విడిచినా తప్ప నేను ఎవరి దగ్గర సాగ సాయం పొందుకోలేదు దేవుని దగ్గర తప్ప కన్నీళ్లు విడిచుకుంటే ముందడికి నడిపించబడ్డా అని చెప్పేసి చెప్పుకుంటా వస్తా ఉన్నాడు ఇంకా చూడండి రెండో కొరంతీలు రెండో అధ్యాయం నాలుగవచనం రెండో కొరంతీలు రెండో అధ్యాయం నాలుగవచనం అలుయా మీకు దుఃఖం కలగ కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీకు మీరు తెలుసుకున్న నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాసి తిని హలుయ ఎవరికి రాస్తుండే ఈ పత్రిక కొరంతీ సంఘానికి రాస్తా ఉన్నాడు రెండో పత్రిక ఏమని రాస్తా ఉన్నాడట మీకు దుఃఖం కలవాలని కాదు కానీ వాళ్ళకు చెప్తా ఉన్నాడు ఈ విధంగా ఈ మాదిరిగా ఉండండి ఈ విధంగా దేవుని సేవించండి అన్ని విధాలుగా చెప్పుకుంటూ వచ్చుకుంటే ఏమంటుండే వాళ్ళు బాధపడాలి వాళ్ళు దేవునితో తిరగొద్దు అనే ఉద్దేశంతో నేను కానీ మీ ఎడలో నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను హలుయ ఒక సేవకుడికి ఏముందంట కన్నీళ్లు విడుచుకుంటా పూర్ణమైన వినయభావం ఉందంట ఇక్కడ ఇంకేది మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకున్న ఏముందంట పౌలకి ఆ సంఘానికి కొరంది సంఘానికి పత్రిక రాసుకుంటే ఏం చెప్తా ఉన్నాడంటే అత్యధికమైన ప్రేమ ఉన్నదంట మీరు తెలుసుకున్న వలనని గురించి తెలుసుకోవాలి ఆయన గురించి కాదు ఏసు గురించి తెలుసుకోవాలని ఎంతో దుఃఖంతో అత్యధికమైన ప్రేమను చూపించుకుంటా నిండు శ్రమతోని మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడిచు మీకు వ్రాసిని ఏం చేస్తా కన్నీళ్లు విడుచుకుంటా సేవ గురించి దేవుణ్ణి ఏ విధంగా నడిపించాలా అంటే దేవుణ్ణి ఏ విధంగా అంగీకరించాలా దేవుణ్ణి మాదిరిగా తీసుకున్న శ్రమలు కష్టాలు ఇబ్బందులు వస్తాయి ఆ శ్రమలు కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు మనం దేవుని తట్టు తిరుగుతున్నామా మనుషులు తట్టు తిరుగుతున్నామా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చుకుంటే ఏం చెప్తా ఉన్నాడంటే నిండు క్షమతోనూ మనోవేదనతోటి ఎన్నో ఎంతో కన్నీరు విడుచుతా విడుచుతా ఉన్నాడంట అలుయ పౌలు ఏం చేస్తా ఉన్నాడంట కన్నీరు విడుస్తా ఉన్నాడు సాక్ష్యము వాళ్ళు చెప్పాలని చెప్పేసి కోరుకుంటుంది కానీ నేను సాక్ష్యం చెప్తా అంటలేడు ఆయన ఇంకా ఏమంటుండు ఇంకా క్షమతోటి మనోవేదనతోటి చాలా కన్నీరు విడుచుకుంటా పత్రికలు రాస్తా ఉన్నాడు పౌలు ఎవరికి రాస్తా ఉన్నాడు కొరంది సంఘానికి రెండో పత్రిక రాసుకుంటూ చెప్తా ఉన్నాడు అదేవిధంగా ఫిలిపీలకు మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం ఫిలిపీలకు మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనం అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొని చున్నారు అలుయరికి రాస్తుంది పత్రిక ఫిలిపీలకు రాసుకుంటూ ఏం చెప్తా ఉన్నాడు అంటే చాలా మంది ఏసు అంగీకరించి కూడా అనేకులు క్రీస్తు శిల్వకు శత్రువులుగా నడుచుకొని చున్నారు హలుయేసు క్రీస్తు నామం తెలుసుకొని ఏసుక్రీస్తు గురించి పూర్తిగా అంగీకరించి దేవుని రక్షణ అర్థం ప్రతి ఒక్కటి తెలుసుకొని సంపూర్ణంగా ముందరగా నడిపించబడి మళ్ళా తిరిగి ఏం చేస్తారంట క్రీస్తు శిల్వకు శత్రువులుగా నడుచుకొని వీరిని గురించి మీతో అనేక పర్యాలు చెప్పి ఇప్పుడునూ ఏడుచుచూ చెప్పుచున్నాను హలుయ ఏంట ఏడుస్తా ఉన్నాడు ఎందు ఏడుస్తా ఉన్నాడు ఏసుక్రీస్తు రక్షణను పొందుకొని కష్టాలలో దేవుడు ఉంటాడాన్ని నమ్మకం పెట్టుకున్న తర్వాత కూడా దేవుని నమ్మకుండా పనికిరాని విషయాలలో నమ్మకాలు పెట్టుకుంటా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడంట వాళ్ళు ఏదైతే విశ్వాసాన్ని ఏసుక్రీస్తు పైన రకరకాల తట్టు తిరుగుతా ఉన్నారు కాబట్టి ఏం చేస్తా ఉన్నాడంట పౌలు ఇప్పుడు నువ్వు ఏడ్చూచున్నాను హలుయ సేవకుడు ఏం చేస్తా ఉన్నాడంట ఏడుస్తున్నట్ట పౌలు అదులుయా గమనించాలా మనము ఎంత మంచి సాక్ష్యమైన పొందుకుంటా ఉన్నాడు ఎన్ని శ్రమలు కష్టాలు ఇబ్బందులు వచ్చినాయి సేవలో రకరకాలుగా ఆయనకు వచ్చినాయి ఆయన జీవితంలో రాలేదు అంటే ఆయన కుటుంబంలో ఆయన పార్టీలో పిల్లలు ఇట్లా కాకుండా ఆయన చేస్తున్న ఏసుకీసు కోసం చేస్తున్న శ్రమలలో ఇంటి వారిని వాళ్ళందరినీ వదిలేసుకొని కూడా ఈయన ఏం చేస్తా ఉన్నాడంట సంఘాన్నే తన బిడ్డలుగా తీసుకున్నాడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని తన సొంత బిడ్డలు కన్న బిడ్డల్లాగా చూసుకుంటా ఉన్నాడు వాళ్ళు తప్పిపోయినప్పుడు శత్రుల్లాగా మారిపోయినప్పుడు కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడంట అయ్యా వీళ్ళు ఇట్లా మారిపోకూడదయా దేవుడి నుంచి అని చెప్పేసి కన్నీళ్లు విడిచుకుంటా కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇంకా చూడండి రోమిలకు తొమ్మిదో అధ్యాయం మొదటి వచనం ఇంకా చూడండి తొమ్మిది రోమిలకు తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చనం నాకు బహుదుఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు హలుయ క్రీస్తు నందు నిజమే చెప్పుచున్నాను అబద్ధమాడుటలేదు హలుయ ఇంకే చూడండి ఏమంటుండి ఇక్కడ రోమిలకు పౌరు పత్రిక రాసుకుంటే ఏమంటా ఉన్నాడంటే నాకు బహుదుఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు హలుయ ఏంట బహుదుఖం వాళ్ళు ఏసుక్రీస్తు తట్టు తిరగకుండా అదే పాప జీవితంలో అదే లోక సంబంధమైన శ్రమలు కుటుంబం తట్టే ఎక్కువ చూడడం దేవుని తట్టు చూడకపోవడం ఇలాంటి సిచ్యువేషన్లు అన్ని చూస్తా ఉంటే ఆయనకు మానని వేదన అంటే అది తగ్గించబడని వేదన తోటి కూడా ఆయన ఏం చేస్తున్నాడంట కన్నీళ్లు విడుస్తున్నట ఏం చెప్తున్నంటే ఇంకా క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధము ఆడుటలేదు చూడండి ఇంకా రెండో కొరంతీయులు పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో ఇవ్యును గాక సంఘంలన్నిటినీ గురించిన చింతయు కలదు ఈ భారం దినదినము నాకు కలుగుచున్నది చూడండి ఏమంటుండి ఇక్కడ కొరందీలకు రెండో పత్రిక రాసుకుంటే ఏమంటా అంటే సంఘం గురించి చింతపడతా ఉన్నాడంట ఈ భారం ఏమవుతుందంటే దినదినం నాకు కలుగుచున్నది హఘం పట్ల భారం కలిగి ఉన్నాడు వాళ్ళు పాపంలో పడిపోవడం వల్ల కన్నీటితోటి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏసుక్రీస్తు తట్టు తిరగకుండా లోక సంబంధంగా తిరిగినప్పుడు కన్నీళ్లు విడుచుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నాడు మంచి సాక్ష్యం పొందుకొని ఉన్నాడు దేవుని తట్టే తిరుగుతుడు దేవున్నే వెంటాడుతున్నాడు దేవుని కోసం ఏదైనా చేయడానికి ముందడబడతా ఉన్నాడు అలుయ అపో కార్యం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన ఏసు పొందిన పరిచర్ను తుది ముట్టింప నా ప్రాణమును నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకునటం లేదు చూడండి పౌలు మాదిరి చూపిస్తా ఉన్నాడు సంఘంలో ఏ విధంగా పరిచర్య చేయాలా ఎట్లా ప్రాణం పెట్టాలా అనేది కూడా ఇక్కడ మాదిరి మనం చూసుకోవచ్చు దేవుని కృపాసువార్థను గురించి సాక్ష్యం ఇచ్చట నా పరుగును నేను ప్రభువైన ఏసు పొందిన పరిచర్యను తుదు ఆయన చచ్చిపోయే వరకు సువార్త ప్రకటించాలని హలుయ ఎంతసేపు మన బైబిల్లో ఉంటుంది చానా సందర్భాలు ఎంతసేపు మీ పనులను మీరు చూసుకుంటారు కానీ దేవుని పని ఎవరు చూడట్లేదు హలుయ ఫలించి పొంది ముందడుగు పడాలంట నా ప్రాణము నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకునటలేదు హలుయ ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకడుగు వేస్తలేడంట అలుయ మనం ఇస్తున్నాం ప్రాణం దేవుని కోసం ప్రాణం ఇచ్చే అంత అంత పరిచర్య మన జీవితంలో ఉందా ఒకసారి గమనించుకోవాలా ఇదే అధ్యాయంలో ముప్పై ఆరవ వచనం ముప్పై ఒకట వచనం సారీ ఇరవై అధ్యాయం ముప్పై వచనం కావున నేను మూడు సంవత్సరం రాత్రింబోళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి మీరు జ్ఞాపకం చేసుకొని మెలుకుగా ఉండు అూడు సంవత్సరాలు ఏం చేసిందంట రాత్రి బౌలు కన్నీళ్లు విడుచుకుంటా ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్తుండంట అది మీకు తెలుసు మీరే చెప్పాలి సాక్ష్యం అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు అలూయ చూడండి ఎంతో గొప్ప సేవ ఆయన చేసిండు కన్నీళ్లు విడుచుకుంటా ప్రాథం చేసిండు ఎవరైనా తప్పిపోయినా కూడా కన్నీళ్లు విడుచుకుంటా ముందర ఇదే అదేం ముప్పై మూడవచనం ఎవని వెండైన బంగారమైన వస్త్రమైన నేను ఆశింపలేదు నా అవసరంలో నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను కదలుయ ఎవరి కానకల మీద కూడా ఆశపడలేదంట ఆయన ఎవరి బట్టల మీద ఎవరైనా బట్టలు ఇస్తారేమో అని కూడా ఆశపడలేదు ఎవరేమైనా తిండి పెడతారోమని కూడా ఆశపడలేదు ఆయన కష్టపడ్డాడు పగలంతా సేవ చేసుకుంటే నైట్ కష్టపడ్డాడు వచ్చిన పైసలతోటి ఉన్నప్పుడు తిన్నాడు లేనప్పుడు ఎండిండు అదలుయ ఎవరి కోసం చేసింది ఈ సేవ ఆయన కుటుంబం కోసం చేయలేదు దేవుని కోసం చేసిండ ఏం చేసిందంట ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలియను హలుయ ఎవరి చేతులు కష్టపడ్డాయి పౌలు చేతులు కష్టపడ్డాయంట మీరును ఇలాగు ప్రాయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకున్నట్టు ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన ఏసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న అన్ని విషయంలో మీకు మాదిరి చూపితనని చెప్పాను హలుయ పుచ్చుకున్నటకంటే ఇచ్చుటం వేలు హలుయ ఇప్పుడున్న సేవకులు అడుక్కున్నాడు తప్ప ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు మనం ఇచ్చిన కానుకల్లా ఏదో తీసి పక్కనిస్తాడు తప్ప ఆయన చేసేది లేదు కష్టపడి మనకు చేసేది ఏమీ లేదు హలుయ్య అతడు చెప్పి మోకాల్లోని వారందరితో ప్రార్థన చేశాను హలుయ్య మాదిరి పౌలు ద్వారా మనం చేసుకోవాలి నేర్చుకోవాల్సింది చాలా మాదిరి ఏంటంట ఇవన్నీ విషయాలు చెప్పుకుంటా మోకాల్లో వారందరి కోసం ప్రార్థన చేస్తానంట అప్పుడు వారందరూ చాలా ఏడ్చరి మీరు ఇక మీదట నా ముఖం చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనం పెరి ఎంత గొప్ప సేవకుడు రియల్ గా ఏడుస్తా ఉన్నారంట ఆయన కోసం ఒక పాసర్ కోసం ఏడుస్తా ఉన్నారు ఎంత గొప్ప సేవకుడు రియల్ గా నా ఇక మీదట నా ముఖం చూడరని ఆ సంఘానికి చెప్పినప్పుడు ఆ సంఘం వాళ్ళు ఏడుస్తున్నారంట కన్నీళ్ళు విడిచినారంట ఎంత గొప్ప సేవ చేసిండి ఆయన ఆయన లాంటి మాదిరి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు హర్లుయ్యా చూడండి ఎంత భయంకరమైన సేవ ఏసుక్రీసును మాదిరిగా తీసుకొని చేసిండు చచ్చిపోయిన వాళ్ళని లేపిండు రకరకాలు బట్టలు ముట్టుకొని బాగుపడ్డ ఎంతో మంది ఉన్నారు పౌలు బట్టలు ముట్టుకొని ఎంత గొప్ప సేవ చేసిండు హర్లుయ్య మనం సేవ అంటున్నాం కానీ దాని ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా కన్నీటి ప్రార్థన మనకుందా సాక్ష్యం మీరే చెప్పాలి అని ఇక్కడ ఆ సాక్ష్యం మన సంఘంలో మన దగ్గర మన వ్యక్తులకు మనకు తెలిసిన వ్యక్తుల దగ్గర ఉందా వెనుకబడి మన గురించి ఆ విధంగా చెప్పగలుగుతారు వాళ్ళు పలును దిడి బ్రదర్ మంచోడరా పలును దిడి బ్రదర్ ఇట్లా చేయడు అట్లా ఏ వాడా బ్రదర్ అనే మైండ్కి వచ్చేసిన అందరం అరులుయా చూడండి ఫిబ్రవరిలకు ఐదు ఏడు శరీరదారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీలతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాసను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను అదులుయ ఏంటంట ఇది ఏసుక్రీస్తు గుర్చిన సాక్ష్యం రోదనతోటి తోటి, మరణం గురించి రక్షింపబలడానికి ప్రార్థనలు యాసను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను అదులుయ్య ఏసుక్రీస్తు ఏదైతే మాదిరి చూపించుండో అదే మాదిరి పావులు చేస్తా ఉన్నాడంట మంచి సాక్ష్యం పొందుకోవాలా మన జీవితంలో ఎంతసేపు మనకు కావాల్సింది కాదు కానీ దేవుడి పని మనం ఏం చేయాలా పౌలైతే ఆయన చనిపోవడానికి కూడా వెనకడుగు వేస్తలేడంట ఎంతసేపు ఇళ్ళలో మీటింగ్ కాకుండా ఇంకా ముందడబడాలి మనం మన జీవితాలు ఇంకా ముందడబడాల ఇంకా ఏదో చేయాలా సేవ మోకరించి కన్నిటి ప్రాధాన్యం చేయాలా ఎంతసేపు నాకు ఇది అయితే అది దైచే కాదు ఇంకా భయంకరమైన సేవ చేయాలా పౌలు ఎక్కడ కూడా ఆయన శ్రమలలో ఆయన అవసరదుల కోసం క్రమ ఎక్కడా కనిపేది మనకు ఎంతసేపు యేసుక్రీస్తు కోసం సంఘం కోసం క్రమ పడ్డదే వాళ్ళని పరిశ వాళ్ళని రక్షణ ఇచ్చి బాప్యసం ఇచ్చి తిరిగి మళ్ళా వాళ్ళ పాపంలో బ పడిపోతుంటాయి కన్నీళ్లు విడ్చుకుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేసిండలు ఇప్పుడున్న సంఘాలలో ఒక్క పాషాలు కూడా అట్లేడు పడిపోయిందంటే వాడు వెళ్ళిపోండి వేరే సంఘానికి వెళ్ళిపోయింది ఇదే ఉంది మాటలని ఒక్కసారి గమనించాడు మనం సేవ చేస్తా ఉన్నాం ముందడబడతా ఉన్నాం మంచి సాక్షి మనం ముందుకునున్నామా సంఘంలో మనం ఉన్న మన సంఘంలో పక్కన వాళ్ళు మన గురించి అదే విధంగా చెప్తారా మంచి చెప్తారా పైన బ్రదర్ మంచోడు పైన సిస్టర్ మంచిది అలాంటి సాక్ష్యం పొందుకోవాలంటే సేవ చేస్తున్నప్పుడు ఏ ఆయనతోటి పరిచర్య చేసిన ఏ ఒక్కరు కూడా ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పలేకపోయారు పౌలు కూడా అదే మాదిరి చూపిస్తా ఉన్నాడు ఏంటంట ఒక్కరు కూడా ఆయన గురించి చెడ్డ చెప్పలేకపోయారంట అంత మంచి మాదిరి కలుయా ఎన్ని క్షేమలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు రాని కన్నీళ్ళతోటి చేసిండు ఎందుకు ఆశీర్వాదం ఇంకా దానికి సంబంధించిన ఏదైతే ప్రార్థనకు విన్నపాలు ప్రతి ఒక్కటి దేవుడు తీరుస్తాడు తప్ప మనుషులు కాదా అని చెప్పేసి ఆయన మురళిడుతా రాత్రి పగలు మూడు దినాలు చేసినట్టలుయ కన్నిటి ప్రార్థన తగ్గింపు జీవితం ఉన్నప్పుడే కన్నీటి ప్రాధాన్యం వస్తుంది లేకుంటే ప్రార్థన రాదు మనకు అలా టైం ప్రార్థన ఉండద్దు కానీ దేవునికి చేయాలన్నప్పుడు చేయాలూయ మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాల ఏది శరీరానుసారం కాదు ఆత్మానుసారంగా పలానా బ్రదర్ ని నేను తయారు చేసిన పలానా సిస్టర్ ని నేను తయారు చేసిన అభివృద్ధి పొందాలి ఆ విధంగా పౌలు అదే కదా అప్పుడు క్షమపడి ఎంతో కష్టపడి సంఘాలనం కాబట్టి ఇంతమంది రక్షించబడ్డం ఇక్కడ దాకా వచ్చిన సువార్థా అదే విధంగా మనం ఉందాం సాక్ష్యం ముందుకుందాం దేవుని సువార్థ ఇంకా ప్రకటిద్దాం కన్నీళ్ళు విడ్చుకుంటూ ప్రారం చేద్దాం ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన దాకా ప్రార్థన చూడండి పరిశుద్ధి వేసే నీకు వందనాలు జరుగుతుంది గొప్ప దేవుడు మంచిదేవుడు వేసేయకు వందనాలను అయినా నీకు అసాధ్యమైన ఏది లేదా జరుగుతుంది అయ్యా పౌల్ని మాదిరిగా చూపించాయా మాకు ఈ యొక్క వాక్యాన్ని నీకు వందనాలు జరుగుతుంది ఆయన క్షమ కష్టపడ్డాడు జరుగుతుంది అయ్యా బట్టలు లేకుంటున్నా జరుగుతాండి ఒకటే అంగిని వేసుకుని ఉండడం జరుగుతుంది దెబ్బలు తిన్నాడున్న జరుగుతుంది అయ్యా చనిపోయే సిచ్యువేషన్ తాక వెళ్ళిపోయినా జరుగుతుంది కష్టపడ్డాడు కష్టడు పగలంతా సేవ చేసేయండి సేవ కూడా మాదిరి మాకు ఇచ్చినందుకు వాడతాండి ఎంతసేపు మా పనులుగా నేతండి నీ స్వార్త ప్రకటించేవాళ్ళగా నీ కృపా చేయండి ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయడం జరుగుతాడు గొప్ప దేవుడ సిగ్గందనగతండి ఈ ధైర్యం ఈ సేవ అనుభవం ఆలోచన ఇవంతా నీ ఇచ్చిన తలంపుగా జరుగుతాం గొప్ప దేవుడ సేవ నీకు జీవితం మాకు ఏమైనా జరుగుతుంది ఇక మంచి సాక్ష్యం పొందుకొని ఉండాలా సంఘంలో మంచి సాక్ష్యం పొందుకోవాలా అయ్యా గల్లీలలో ఇళ్లలో మంచి సాక్ష్యం పొందుకోవాలా మా చుట్టాస్తుల చుట్టాల దగ్గర అందరి దగ్గర సాక్ష్యం పొందుకొని అయ్యా తగ్గింపు జీవితాన్ని మాకు దయచండి అయినా గొప్ప దేవుడు వేసాయా నీకు వందన దగ్గర తండ్రి ఇతరుల మనస్తత్వంలో మేము ఉండకుండా నీకు కృప కనుకరమైన దయచండి అయినా గొప్ప దేవుడు వేసాయా నీకు వందనాయనా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా నీకు కృపకాను కరమైన దయచండి అయినా వారి కోసం వెలుగెత్తి ప్రాధం చేసేలాగా నీ కృప కనిక్రమం దయచండి అయినా ఇతరులకు అరే మూడు ఉపాసం లేనప్పుడు వాళ్ళ గురించి చెప్పకుండా ఉండేలా కృప కంకర ఇచ్చాను ఆయన అలాంటి మాదిరి చూపించండి జరుగుతా అండి ఎంత హింసించినా ఎంత బాధ వాళ్ళ కోసం ప్రార్థన చేసినా జరుగుతుంది అలాంటి మాదిరి మాకు చూపించండి ఆయన గొప్ప దేవుడు వేసే ఆయనకు వందనాలు జరుగుతాండి ఆయన శువార్త ప్రకటించాలన్న జరుగుతుంది పలానా వ్యక్తులు నేను తయారు చేసినా నేను చూపించుకోవాలన్నా జరుగుతుంది గొప్ప దేవుడు వేసే వందనాలు జరుగుతుంది పలిపోయిన ప్రతి చెట్టు అలిగుండంలో వేయబడుతుంది అలాంటి బిడ్డగా మేము ఉండకూడదని అడుగుతుంది గొప్ప దేవుడేసి అనేక పొందడం జరుగుతుంది ఆయా గ్రూప్ లో ఉన్న ప్రత్యేక బిడ్డ సువార్థ ప్రకటించబడాలని జరుగుతుంది అనేకలకు శువార్త వెళ్లాలని జరుగుతుంది మాదిరిగా ఉండాలి తగ్గింపు జీవితం ఉండాలని జరుగుతుంది అయ్యా లో సంబంధమైన ఆలోచనలు తలెంపులు మా జీవితంలో ఉండకూడదు అడుగుతుంది అయా ముందడుబాలని క్రూప్ పక్కనకరం ఇచ్చా అని ఎక్కడ వేసిన గొంగలు అన్నట్టుగా మా జీవితాలు ఉండకూడదని జరుగుతుంది అయ్యా అభివృద్ధి పొందుకోవాలా శరీరం సారంగా అభివృద్ధి పొందాలి ఆత్మసారంగా అభివృద్ధి పొందాలని జరుగుతుంది నీ సువార్థ ప్రకటించాలని జరుగుతుంది ఇక కాళ్ళు పోయి చేతులు పోయినప్పుడు ఆరోగ్యం క్షీణించినప్పుడైతే సువార్థ ప్రకటించలేము జరుగుతుంది ఆగ్ర ఆరోగ్యం మంచికున్నప్పుడు అయినా సువార్త ప్రకటించాలని కృపక నిక్రమను దేచండి గొప్ప దేవుడే అనేక వందలని ఆయన సంఘం ప్రతి ఒక్క బిడ్డ అయ్యా సువార్థ ప్రకటించబడాలి గ్రూప్ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ సంఘాన్ని ఏమభివృద్ధికి చెందించాలని కృప కనిక్రమం దాయిచండి ఇక పిల్లలు ఉన్న వాళ్ళకి అయ్యా మాదిరి లేపెట్టాలని కృపక్కనిక్రమ దాని ఆయన మంచి సాక్ష్యం పొందుకోవాలని జరుగుతాండి అయా మంచి సాక్ష్యం పొందుకున్నారని కృప కనిక్రమం దాయించండి తగ్గింపు దండి అయ్యా మనుషుల దగ్గర ఏ విధంగా ప్రవర్తించారో జ్ఞానము దాడి ఆయన అయ్యా మాటలలో అయ్యా తప్పులు ఉండకుండా నీకు కృపకంక్రమను దేయండి తప్పులు ఉండకుండా నీకు కృప డంబంగా మాట్లాడకుండా నీ కృప ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారు అన్న దగ్గరండి ఆ విధానికి మాత్రమే మాకు ప్రతి ఒక్క బిడ్డిన తాకండి అయినా వాళ్ళ ఒక ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కరు తీర్చండి అతండి గొప్ప దేవుడు వేసి కన్నీరు విడుచుకుంటే ప్రాధం చేశారు అని కృప గొప్ప సాక్షాన్ని బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రేరంశాలు చేసుకుందాం ప్రాధాన్యం నేను ప్రాధాన్యాంశం చేస్తాను ప్రేరంశాలు చేద్దాం ఎందుకంటే చాలా రోజుల ప్రేరంశాలు చేయక ఇవాళ టైం ఉంది కాబట్టి చేద్దాం ప్రేయాంశాలు నేను చేస్తాను ప్రార్థన రిక్వెస్ట్ కోసం పరిశుద్ధ్ర ప్రేమల దేవ కృపణ దేవా యశ్వ ప్రభా నీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞతాస్ పరిషుద్ర సర్వశక్తి మంతుల సర్వాధికారు నీకు వందనములు తండ్రి జీవం వల్ల వందనములు తండ్రి దేవా ఈశు ప్రభ మరి మేము చేసిన సేవ కంటే మరి మాది ఏమి లేదు ప్రభా కానీ ఏసయా మీరు ఎంతో గొప్ప సేవ చేసినారు తండ్రి అన్ని కాత్మల్ని వైపు నడిపించినారు ప్రభా దేవ బోధించినప్పుడు ఎంతో మంది ఆశ్చర్యపోయారు తండ్రి దేవా యసు ప్రభ ఎన్నో ప్రభా రకరకాల విధములైన రోగంలు కలిగిన వారు ఎంతో మంది కూడా ప్రభా విడుదల పొందిన వారు తండ్రి దేవ అలాంటి గొప్ప సేవ చేసిన గొప్ప దేవుడు ప్రభా నీకు వందనాలి తండ్రి దేవా యచు మరి నీలాగనే ప్రభా మరి అపోతులను కూడా ప్రభా మీరు నీ యొక్క ఆత్మచిత కూడా ప్రభా ఆ సేవ కొనసాగించినందుకు నీకు వందనాలు తండీ దేవ ఈ రోజు ప్రభా మాకు అవకాశం ఇచ్చిన ప్రభా యొక్క సేవ చేయడానికి దేవ మమ్మల్ని నేరు నీ యొక్క సేవ ప్రభా మేము కొనసాగించబడాలా ఎందుకంటే ప్రభా నీ యొక్క చిత్తము నీ యొక్క ప్లాన్స్ అన్ని ప్రభా టోటల్ గా ప్రభా చాలా చేంజ్ గా ఉంటుంది ప్రభ ఎందుకంటే ప్రభ మా తలంపులు అన్ని సమస్తం వెరదమ్ముతాండి కనీసం నీ యొక్క తలంపుల చిత్ర నడిపింపు దయచేసి నీ యొక్క చిత్తము నీ యొక్క ప్లాన్స్ అన్ని కలిగి కూడా ప్రభ మీరు మా మా ద్వారా నెరవేర్చుకుంటున్నందుకు నీకు వందనాలు తండీ దేవ నీ అక్కడ పర్యంతం వరకు కూడా ప్రభా నీ యొక్క రాజ్యంలో మేము మందరం ఉండాలా ప్రభా ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డలందుకు కూడా నీ యొక్క పర్లో ఒక రాజ్యంలో చేర్చబడాల ప్రభా వందనాలు నీకు కృతజ్ఞతండి దేవ ప్రయస్ చేస్తున్న తండ్రి నీ యొక్క ఆత్మకర్యం చెరిగించమని ప్రార్థిస్తాం ఇస్ అయ్యా యొక్క రజ నీకే స్తోత్రంలో తండండి దేవాసే భయానసిస్టర్ విషయంలో తన నోటి క్యాన్సర్ నుంచి వీళ్ళు దయచిందుతండి ఆ యొక్క బాధ వేదన దుఃఖం నుంచి వీళ్ళు దయచింతండి తన నోటిని తాకి ముట్టి స్వస్థపరచండి దేవాయిచు ప్రభ సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యం దయించండి ఆ యొక్క కుటుంబం అంత రక్షణకి రావాలా ప్రభా వాళ్ళంత రక్షింపబడుటకు సాయం అనుగ్రహించమని ప్రార్థనం తండ్రి ఆ యొక్క కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యత దండి ప్రభా అదే రీతిగా ప్రభా ప్రేమిలా గారి విషయంలో ప్రార్థడం తండీ ఆ యొక్క గొంతులో గడ్డైంది ప్రభా ఆ యొక్క గొంతులో ఉన్న గడ్డని ప్రభా ఏ దేవాయత్స ప్రభ ఆ యొక్క ప్రేమిల మీ తాకన్ని ముట్టని స్వస్థపరచండి సంపూర్ణ శ్వాస ఆరోగ్యం దయచండి ప్రభా ఆ యొక్క కుటుంబం అంతా ప్రభ రక్షణకి వచ్చేలాగా ప్రభ వాళ్ళతో దర్శించి మాట్లాడమని ప్రార్థిస్తుందండి దేవాయత్స ప్రభ ఆ చిన్న పాప విషయంలో ప్రార్థిస్తుంటాడు అభిగో పాప విషయంలో ప్రార్థిస్తుంటండి ఆ యొక్క పాపను తాకి ముట్టి స్వస్థపరచండి ఆ యొక్క పిచ్చ నుంచి వీళ్ళ దయచండి ప్రభ నరల వీక్నెస్ నుంచి వడేళ్ళ దయచండి తనకున్న ప్రతి బలహీనత నుంచి వీళ్ళ దయచేయమని ప్రార్థిస్తుంది ఆ యొక్క తల్లిదండ్రులు కూడా ఉన్న బాధ వేదన దుఃఖం చూడాలి దయచే ప్రభా కుటుంబం అంతా సంపూర్ణమైన స్వస్థత పొందుకోవాలండి అదే రీతిగా ప్రభా వాళ్ళంతా కూడా ప్రభా విశ్వాసంలోకి రావాలా ప్రభా నీవే జీవగలదుడు అని తెలుసుకోవాలా దేవాని సన్నిధిలో వాళ్ళంతా నడిపింపబడాలి ప్రభా అలాంటి వారిని ప్రభా మీరు ఆలమించుకోవాలి లక్కరమ్మని ప్రార్థిస్తుందండి ఏకర జనకే స్తోత్రం నీకేవనాలి తండి దేవా ఇసు ప్రభా సుందరరావు బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంది తనకు లివర్ సమస్య ఉంది ప్రభా ఆ యొక్క ని మీరు తాకిముడి స్వస్థపరిచండి ప్రభా చెడ వ్యసనాల నుంచి వీళ్ళ దయచ్చండి ప్రభావ దేవాయ ప్రభా ప్రతి దాంట్లో కూడా ప్రభా కుటుంబంలో ప్రభా శాంతి అనేది లేదు ప్రభా వారి కుటుంబంలో వాళ్ళ కుటుంబం అంతా కూడా ప్రభా ఉంది ప్రభావ కాబట్టి ప్రభ యొక్క కుటుంబం అంతా శాంతి ప్రమాదం చేత కలిగి ఉండాల ప్రభా తన యొక్క ఆ యొక్క లివర్ దయచేసి ప్రభా వీడని తాకిముటి స్వస్థపరిచి ఆ యొక్క కుటుంబంతో రక్షణకి రావాలా ప్రభా మీరాత్మకారం చెరిగించండి ప్రభా ఏక రజనీక స్తోత్రం నీక్య వందనములు తండిసయ్య ఆ యొక్క పద్మ గారు లాంటి విషయంలో కూడా ప్రార్థిస్తుందండి తనకి ఆ యొక్క హస్తంభ నుంచి వీళ్ళ దయచేయమని ప్రార్థిస్తు ప్రభ ప్రభా వాళ్ళకున్న బాధ వేదం దుఃఖం నుంచి వీళ్ళ దండి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యాన్ని దించండి ఆ కుటుంబం అంతా రక్షణకి రావాలి కాబట్టి ప్రభ వారికి ఏమి తెలియదు ప్రభ కాబట్టి ప్రభ అలాంటి వారికి ప్రభ మరి నీ సన్నిధికి లాక్కలమని ప్రార్థిస్తుంది వాళ్ళకున్న ప్రతి బాధ వేదన దుఃఖం చూడేలా దయచేసి ప్రభా వాళ్ళ ఆత్మీయమైన జీవితంలో కూడా ప్రభా వాళ్ళు ఎంత బాధలో ఉన్నారో ప్రభా వాళ్ళకున్న పీడుస్తున్న ప్రతి దురాత్మలాన్ని ఈ చుక్రస్వామలకు గద్దెసును విడిచి వెళ్ళిపోవలసింది ఈ చుక్ర సునామం లగ్గింపుస్తున్నాం దేవాయచు ప్రభ ఆ యొక్క కుటుంబం అంతా మీరు రక్షణకి నడిపించుకోమని ప్రార్థిస్తుండీ దేవ సిస్టర్ విషయంలో ప్రార్థిస్తాం తండ్రి దేవాయచు ప్రభ తన గర్భంలో ప్రభ ఆ సమస్య ఉంది ప్రభా తన గర్భ సంచలో ఉన్న సమస్య నుంచి వీళ్ళు దయచేసి ప్రభా ఆ యొక్క గర్భ ఫలాన్ని మీ తాకి ముట్టి స్వస్థపరిచి తని ఏ బాధ వేదన దుఃఖం ఉందో ప్రభా ప్రతిద ప్రభ సమస్య మెరిగిన దిగుడో ప్రభ తనకు ఆ యొక్క ప్రా లో ఏదైతే ప్రాబ్లం ఉందో ప్రభా అది తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండి ప్రతిదీ క్యాన్సల్ చేయమని ప్రార్థిస్తాం తండండి బిడ్డం గర్భాన్ని తాకి ముడి స్వస్థపరిచి సంతానం అనుప్రయించి ఆ కుటుంబం అంతా ప్రభా మీరు బలపరచండి ప్రభా నీ సన్నిధికి నడిపించండి విశ్వాసంలో ఎదిగింపబడాల ప్రభా ఆ యొక్క కుటుంబం అంతా నీ సన్నిధికి నడిపించుకోమని ప్రార్థిస్తాం తండీ వాళ్ళంతా రక్షణలోకి రావాల ప్రభా వాళ్ళంతా కూడా ప్రభా నీ వంటి నిజమైన దేడు అని ప్రభా వాళ్ళంతా మరి ఆత్మకరం జరిగించే ఆ యొక్క కుటుంబం అంతా నీ సన్నతికి అదే రీతిగా ప్రభా మరి బ్రదర్ అనిల్ అనిల్ గారి విషయంలో ప్రార్థిస్తుండండి హార్ట్ ప్రాబ్లం చూడలే దయచని తన హార్ట్ ని తాకి ముట్టి స్వస్థపరచండి తనకి సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యం దయచని ప్రభావ దేవా ప్రభావం వాళ్ళు కూడా ప్రభావం నీ యొక్క ప్రాధాన్య జీవితంలో ఉండాలా విశ్వాసంలో ఉండాలా ఆ కుటుంబం అంతా రక్షణ రక్షణలోకి నడిపించుకోమని దేవా మల్లేశ్వరి గారి విషయంలో ప్రార్థిస్తుంది తండ్రి తనకున్న రకరకాల ప్రభావం ఎంతో మంది ప్రభా రకరక అనారోగ్యం చేత వాళ్ళు బాధపడుతుండగా ప్రభావ వారిని తాకి ముట్టి స్వస్థపరచండి నివాయించు ప్రభావ వాళ్ళంతా సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యం పొందాల ప్రభావ వాళ్ళంతా విశ్వాసంలోకి రావాల ప్రభావ విశ్వాసంలో వాళ్ళని బలపరచమని ప్రార్థండి ఎందుకంటే ప్రభా విశ్వాసం అనేది అదే గొప్ప కాబట్టి ప్రభ ఆ యొక్క కుటుంబం అంతా విశ్వాసంలోకి రావాలి ప్రభ వారు విసికిచ్చనికి వీలేదు ప్రభా ఆ యొక్క కుటుంబం అంతా కూడా ప్రభా విశ్వాసంలోకి రావాలి వాళ్ళంతా బలపరచండి ప్రభ స్థిరపరచమని ప్రార్థిస్తుంది ఈ యొక్క రక్షణ మార్గంలోకి నడిపించమని ప్రార్థిస్తుంది దేవాలయ జ్ఞాపకం చేసుకోండి ఆ సిస్టర్ కి హార్ట్ ప్రాబ్లం నుంచి వీళ్ళు ప్రభా ఆపరేషన్ విషయంలో కూడా ప్రభా కార్యం జరిగించినందుకు నీకు వందనాలు ఆ సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యం దయచండి ప్రభా వాళ్ళిద్దరిని గొడవ భార్య భర్తను ఇద్దరిని అభిషేకించని నీ సేవలు నడిపించమని ప్రార్థిస్తుడం తండండి దేవాయచు ప్రభ దైవిశిష్ట విషయంలో ఆ యొక్క సిస్టర్ కి ఎలాంటి ఆపరేషన్స్ జరగకుండా నార్మల్ ట్రీట్మెంట్ ద్వారా తగ్గిపోయేటకు సహాయం అనుగుయించిన ప్రభా తన భర్తను కూడా మీరు మార్చి మరి తన భర్తను పీడుస్తున్న ప్రతి ఒక్క దురాత్మ దయ్యమా ఏ చుక్ర సునామంలో గద్దెసన అనుమానం తెచ్చిపెడుతున్న దురాత్మ ఏ చుక్ర సమల గద్దెసన దేవా ఇచ్చు ప్రభ తన భర్త్ను మీ తాకండి ముట్ట నుంచి వస్తపరచండి తనకి భయమునుకుడు పుట్టించండి ప్రభా తాకుడు వెసన నుంచి బిడలు దయచేయమని ప్రార్థిస్తుండండి తన భర్తని మీరు మార్చిపోయేమని ప్రార్థిస్తుందండి దేవాయత్స ప్రభ వారి మతం మధ్య శాంతి సమాధానం ఐక్యత దయించిన ప్రభావ పిల్లల భవిష్యత్తుని మీ దీవించండి ఆవశించని ఇంపండి ప్రభావ వాళ్ళ ఎడ్యుకేషన్లో మీ తోడు నడిపించండి హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళు చదుటకు సాయపడమని ప్రార్థిస్తుంటండి ఆ యొక్క పిల్లలు కూడా ప్రభా పెద్ద నీతిని సత్తిని ప్రకటింప ఆ బిడ్డలను అభిషేకించిన సేవలు నడిపించమని ప్రార్థిస్తున్నాయి అనికే వందనములు నీక కృతజ్ఞత అస్తుతులు స్తోత కలలి రజ దేవాచు ప్రభా అనుసూరి అమ్మ విషయంలో ప్రార్థిస్తుంటండి ఆ యొక్క కాల్కి సర్జరీ జరగాల ప్రభా మరి ఆ యొక్క కుటుంబానికి కావలసిన అవసరం మీరు తీర్చండి ఆ యొక్క కుటుంబంతో లక్షణకి నడిపించుకోమని ప్రార్థిస్తుంది కూడా మీరు తాకండి ప్రభా బ్లడ్ క్యాన్సర్ నుంచి వడేలా దయచేయమని ప్రార్థిస్తుంటండి ఏచుక్రిస్తు నామంలో ప్రభా ఆ బ్లడ్ క్యాన్సర్ ప్రభావ క్యాన్సల్ అయిపోనుగా ఏచుక్రిస్తున్న నామంలో దేవాయచు ప్రభా బిడ్డన్ తాకి ముట్టి స్వస్థపరిచింది ప్రతి నెరలో ప్రతి ఒక్క ఏం తనకు జీవంని కుమరించి సంప్రమ శ్వాస ఆరోగ్యం దయచేసి ప్రభాని యొక్క రక్షణలోకి నడిపించుకోమని ప్రార్థించడం తండి దేవాయత్స ప్రభ అదే రీతిగా ప్రభ బాబు విషయంలో ప్రార్థించడం తండి ఆ చిన్న బాబుని కూడా మీ తాకి ముడి స్వసిన ప్రభ ఎలాంటి భూమి పెరగడానికి వీలేదు ప్రభ కాలికి కాబట్టి ప్రభా యొక్క కుటుంబాన్ని మీరు రక్షణలోకి నడిపించుకోండి దేవాయత్స ప్రభ చిన్న బాబుని కూడా ప్రభ చిన్నతనం నుంచి ప్రభా నిన్ను స్థుతించి ఆరాధించి బిడగల ప్రభ గాలం మెచ్చుకున్న యొక్క కుటుంబం అంతా లక్కరమని ప్రార్థిష్టం తండీ ఆ కుటుంబానికి అంత శాంతి సంబంధం ఆయకత దయచేసే గొప్ప విజయం అనుగ్రహించమని ప్రార్థిష్టం విషయానికి స్తోత్రంలో నీ వందననంలో తండ్రి దేవాయచు ప్రభ శివదాస్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంది తనకున్న యొక్క బ్లడ్ క్యాన్సర్ నుంచి కూడా ప్రభావ విడుదల దయచేందే ప్రభావ తను కోలుకుంట సాయం అనుగ్రహించమని ప్రార్థిష్టం తండి దేవాయచు ప్రభ రకరకాల క్యాన్సర్ చేత ప్రభ ఎంతో మంది పీడింపబడుతున్నారు కాబట్టి ప్రభా ఆ యొక్క బ్లడ్ క్యాన్సర్ నుంచి ప్రభా ఏసుక్రంలో విడుదల దయచేసి ఆ యొక్క కుటుంబం అంత లక్షణంలోకి ఒటుటకు సాయం అనుగ్రహించమని ఆ కుటుంబం అంత గొప్ప సాక్ష్యం పంచుకోవాలి ప్రభా మరి మీరి ఆత్మ కార్యం జరిగించమని ప్రార్థిస్తుందని దేవాయచు ప్రభ మళ్ళీ పొలిపోక దేలు బ్రదర్ వీసిన ప్రార్థిస్తుందని బ్రదర్ కి కూడా ప్రభా సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యం దయచండి తనకి మంచి జాబ్ అనుగ్రహించండి ప్రభ తన కుటుంబం అంత గుడు ప్రభావ నీ యొక్క సేవ చేయడానికి ప్రభా వారి నందని అభిషేకించండి నడిపించండి మరి పిల్లల భవిష్యత్తుని మీ దీవించిన ప్రభావ సుంచత నింపండి దేవాయితీ ప్రభావ చదవంతట్లో కూడా ప్రభ నీ యొక్క హస్తం తోడించి నడిపించిన ప్రభా పెద్దనాక ప్రభా నీ యొక్క నీతిని సత్యని ప్రకటింప చేసేలాగా ఆ యొక్క కుటుంబం అంత గుడు అభిషేకించి మీ సన్నిధిలో నడిపించమని ప్రార్థిస్తాం ప్రభ నీకే స్థూతున్న నీకే అబంధనలుతుంది దేవ హంసక పాప విషయం ప్రార్థ్యం హై షుగర్ నుంచి వడ దైత్యం అని ప్రార్థ్యం ఆ చిన్న పాప ఆ బిడ్డ ఏమి తెలియని వయసులు ప్రభా కాబట్టి ప్రభా ఆ చిన్న పాపని మీ తాకండి ముట్టని స్వస్థపరచండి ఆ యొక్క షుగర్ కూడా ప్రభా ఈ చుక్ర సునామంలో నార్మల్ అయిపోనుగా కామైన ఈ ఆ యొక్క చిన్న పాపని మీ తాకి ముడి స్వస్థపచ్చని ప్రభా కుటుంబం అంతా శాంతి సమాధానం కలిగి ఉండాలా ఆ పాప పట్ల ప్రభ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో మీరు ఎరిగిన దేవుడు కాబట్టి ప్రభ తల్లిదండ్రులు కూడా సంతోషం అనుడగా మనకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం తని ఆ కుటుంబం అంత వచ్చేలాగా ప్రభా నీ సన్నిధికి నడిపించుకోమని ప్రార్థిస్తాం తండ్రి ఏసు అనేకే నీకే వర్ణంలో నీకే కృతజ్ఞత ఆస్తులు స్తోత హళీ రాజా దేవా నాగేశ్వరరావు బ్రదర్ విషయం ప్రభ నాగేశ్వరరావు బ్రదర్ విషయం ప్రా ప్రార్థడం దేవా యశ్వ తనకి లంగ్స్ ప్రాబ్లం నుంచి చూడాల దయచేయండి ప్రభా ఆ యొక్క కిడ్నీ ప్రాబ్లం నుంచి వడల్లా దయచేయండి ప్రభా తనకున్న తాగుడు వ్యసనం నుంచి కూడా ప్రభా విడుదల దయచేయమని ప్రార్థిస్తుందండి దేవత తన కిడ్నీ తన లంగ్స్ ని మీరు తాకి ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన స్వస్థ దయచేసి ఆ కుటుంబం రక్షణకి నడిపించుకోండి ప్రభావ ఆ కుటుంబం అంతా ఎంత బాధ వేదన దుఃఖం చెప్తున్నారో ప్రభా వారికి సహాయం చేసి ముందుకు నడిపించండి ప్రభా గొప్ప సాక్షిని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నీకే స్తోత్రం నీకే వందనంలో తండ్రి దేవా నిత్యం బ్రదర్ విషయంలో కూడా ప్రార్థిస్తుంటండి తనకు యాక్సిడెంట్ ఏంది ప్రభ యాక్సిడెంట్ నుంచి కూడా ప్రభా తన ప్రాణాన్ని మీరు కాపాడినందుకు నెక్కువ అందనండి తన కాళ్ళను మీ తాకి ముట్టి స్వస్థపరచండి ప్రతి అవేలలో నీ యొక్క జీవోన్ని కుమరించి ఆ బ్రదర్ సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దయించమని ప్రార్థిస్తున్నా రజానికి స్తోత్రులు నీకి అభినమితండి ఆ యొక్క కుటుంబం అంత లక్షణం ఎక్కి ముఖ్యంగా ప్రభా నీవే జీవం గల కుటుంబం తెలుసుకొని ఎరిగింపబడుటం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటండి దేవ యచ్ ప్రభ జనమయ్య బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుండీ జరమయ్యే బ్రదర్ ని కూడా మీ తాకీముటి స్వస్థపరిచిన ప్రభా తనకున్న ఆ యొక్క క్యాన్సర్ విషయం కూడా ప్రభా అది ఈ సుఖశ్వరంలో క్యాన్సర్ ఆ యొక్క జరమయ్య బ్రదర్ ని తాకీముటి స్వస్థపరిచండి తను లేచి నడవాలా ప్రభా తన కళలో కూడా ప్రభాని యొక్క జీవని కుమ్మరించని ప్రభా బిడ్డ లేచి నడుచుటకు సాయం మనం గ్రహించమని ప్రతి నెలలో ప్రతి ఒక్క ఏం కళలో కూడా యొక్క జీవంని కుమ్మరించండి ప్రభావ తన తన సిస్టర్ లైఫ్ ని కూడా మేము చేయమని ప్రార్థిస్తుంది తన తండ్రికి తన తల్లికి కూడా ప్రభా ఓ దపు దయచిని ప్రభా ఆ కుటుంబ మంతకుడు ఎంతో బాధ వేదన దుఃఖం చేతున్నారు ప్రభా ఆ యొక్క దుఃఖం నుంచి చూడాలి దయచేసే ప్రభావ వారిని ప్రభా వారి చేసిన ప్రతి తపలను క్షేమించి ప్రభా ఆ యొక్క తాకి ముడి స్వస్థపరిచి లేచి ప్రభా నడిచే ప్రభ నీ స్వాత చేసేలాగా ప్రభా ఆ అభిషేకించి నీ సేవలు నడిపించి ప్రభా గొప్ప సాక్షిని నిలబెట్టుకోమని ప్రార్థన నీకే స్తోత్రం నీకేవనంలో తండ్రి దేవాయచ్చు ప్రభా మరి ఇంకా ఎంతో మందితో ప్రభా రకరకాల విధములైన రోగములు చేత బాధపడుతున్నారు ఆ యొక్క స్కిన్ డిజెస్ నుంచి ప్రభా ఆ యొక్క ఆంటింగ్ కూడా ప్రభా మరి వెంకట మాట ఆంటింగ్ కూడా మీ తాకిముడి స్వస్థపరచండి ప్రభా దేవామి చేతులు కాళ్ళు వాపుల నుంచి వేడేలా దయచండి ఆ యొక్క రోగం నుంచి వడేలా దయచేయమని ప్రార్థిస్తుంది ఆ యొక్క కుటుంబం అంత రక్షణకి రావాలా వాళ్ళ భర్త తాకుడు వేస నుంచి వడే పొందాలా ప్రభా కుటుంబం అంత రక్షణకి రావాలా ప్రభా అబద్ధమైన బోధ ఈ చుట్ట స్వామిలో దృక్కగా ఇవ్వడుతుంది దేవు వాళ్ళంతా సత్యంలోకి రావాలా మీరు కాలం వేసుకొని లక్కరమని ప్రార్థిస్తున్నాండి యొక్క కుటుంబం కూడా ప్రభావ మీరు తోడు నడిపిస్తారని లేదా ఈ యొక్క పెట్టాం ప్రభావ గొప్ప విజయం అనుగ్రహించి ప్రభు మాకు సమాధానం దయచేయమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకందరికీ కే ప్రదర్శిస్తారు కుటుంబీకులందరికీ ఇంకా నిత్యం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న కుటుంబీకులందరికీ సదాకాలం తోడిని గాక మెయిన్ ప్రెజ్లాస్ ఇస్తారు ప్రైజ్ లోదర్స్ అండ్ సిస్టర్స్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రెజ్ లో బ్రదర్ అందరికి